మరేరాజన్ బ్రహ్మణ బ్రహ్మణస్పత ఆనశ్వం మన్మోహసాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపే గురు పరంపరా అధ్యాత్మజ్ఞాననిచ్చ తత్వజ్ఞానాదర్శనం ఏత జ్ఞానమితి ప్లోక్తం అజ్ఞానం యదుత్వం యథా ఈ విధంగా శ్లోకంలో జ్ఞానం గురించి చెప్పడం అయినట్టు ఆ శ్లోకం అంటే గత నాలుగు శ్లోకాలతో కలుపుకునేది ఈ లక్షణాలన్నీ ఉంటే దానికి జ్ఞానము లేదు జ్ఞాన సాధనము నందు జ్ఞానశుద్ధ జ్ఞాన సాధనాన్ని జ్ఞానము అని పిలవడం అయితే జ్ఞానం ఎలా ఉంటే అజ్ఞానం ఎలా ఉంటుంది ఎత్ అత అన్యథానం ఎత్తు ఉన్నప్పుడు తత్తు తెచ్చిపెట్టుకోవాలి ఏదైతే ఈ చెప్పిన దానికంటే అతహ ఈ చెప్పిన దానికంటే విరుద్ధంగా ఉంటుందో అది అజ్ఞానం లైక్ వాట్ విపర్యన అన్య అంటే విపర్య విరుద్ధంగా కళ్ళ చిరుగులుగా ఉంటుంది లైక్ వాట్ అమానిత్వం అంటే నువ్వు అభిమానం పెట్టుకోకు నీ పేరు ప్రతిష్టలను పెంచుకునే ప్రయత్నం చేయకు అలా అయితే మీకు ఆత్మస్వరూపం తెలుస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్తే మన వాళ్ళు ఏం చేస్తారు తమ పేరు ప్రతిష్టలు పెంచుకోవటమే పనిగా పెట్టుకుని వ్యవహారాన్ని నడిపిస్తూ ఉంటారు దాని పేరు మానిత్వము అటువంటి మానత్వం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దాని పేరే అజ్ఞా స్తంభం వద్దాయా నువ్వు ఏ ఈశ్వరారాధన చేస్తే దాన్ని రహస్యంగా పెట్టుకోవాలి నేను ఈ మంత్రం చేపిస్తున్నాను ఆ మంత్రం చేపిస్తున్నాను ఇల్లు రహస్యంగా పెట్టుకో దానికి ఎగ్జాక్ట్ గా అపోజిట్ కేట అంటే నేను ఈ జపం దాన్ని దంభము అంటారు ఆ దంభం ఉన్నట్లయితే దాని పెద్ద ఎక్క పెద్ద వస్తూ ఉంటారు ఆ దిగ్గరికి ఎందుకు వస్తారంటే నేను నాలుగు పళ్ళు ఏదైనా ఒక రెండు వస్త్రాలు ఏమైనా కొత్త ఉంటాయి అవి కొత్త దక్షిణ సాధువు ఉంటుందండి దక్షిణ కూడా ఉపయోగపడుతుంది అందుకోసం వస్తూ నా వయస్సు నూట పాతి సంవత్సరాలని చెప్తారు ఎందుకు అనవసరం కదా ఎందుకు నూట పాతి సంవత్సరాల నుంచి ఎక్కడో ఎందుకు అనవసరం కదా నాకంటే కొద్దిగా పెద్దవాదే సందేహం లేదు సెవెంటీస్ లో ఉంటారు ఎయిటీస్ట్ కూడా కాదు నాది ఎందుకు వచ్చి నా వయసు నూట పాతిగా ఉంటూ ఉండడం ఎందుకు ఈ ప్రహసనం అనవసరం కదా నేను శబ్ద నోటు దాకా వస్తుంది నాకు ఏదో ఒక కథ కింద చెప్తుంది నేను ఆ కథను ఆపి నేను డైవర్ట్ చేసేస్తూ ఉంటాను చేసేసి ఆయనకి మీకు ఉపయోగపడుతుందా ఈ పండు మీరు బాగా ఇష్టపడతారా అనిలాగే కొద్ది చేస్తూ ఉంటారు సో ఏదో చాలా లేనిపోనివన్నీ కల్పించి చెప్పుకోవడం అదంతా అనవసరం కదా పాపం ఆయన అమాయకుడు కాబట్టి ఆయన అంతా ఆయనే చెప్పుకుంటున్నాడు మరో గడసం చేస్తాడు ఓ శిష్యుడు వేసుకొస్తాడు ఈయన ఓ పెద్ద గుర్తులో ఆ శిష్యుడు చెప్తూ ఉంటాడు ఈ నూట యాభై వేలు అండి అని శిష్యుడు చెప్తాడు నాకైతే గుర్తిగా వేయాలంటే అలా చెప్తున్నప్పుడు ఎందుకు అనవసరం కదా అనవసరం కదా ఏదో టూ థింగ్స్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ హీ షుడ్ హైడ్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ హీ షుడ్ హైడ్ ఇఫ్ ఇట్ ఈస్ పా షుడ్ నాట్ స్పీక్ లైక్ దాట్ కదా కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ అది డంభం ఇఫ్ ఇట్ ఈ పాస్ ఇంకా వరుసగా అని దంభ ఇంకా వేరే పదం లేదు కాబట్టి దాన్ని కూడా దంభంలో పాడేశాం ఇటువంటి దంభమును కలిగి ఉండుక అజ్ఞానము ఇంకా లోకంలో ఎలా ఉంటారో మీకు చెప్తున్నా ఇదంతా దంభం ఒక ఏంటి శాస్త్ర గంధము కూడా లేదు శాస్త్రము అలాగా ఈ విన్న అయోటాఫిక్ ఆయన ఏమన్నారంటే నేను ఈ అవతారంలో శాస్త్రాన్ని అసలు ముట్టుకోకూడదని అనుకున్నాను ఎందుకంటే గడచిన అవతారంలో శాస్త్రాన్నంతా కూడా అదృష్టడు సముద్రాన్ని తాగేసినట్టుగా నేను తాగేశాను ముడిసి పట్టి కాబట్టి ఈ అవతారంలో సామాన్య జీవులకు ఉపయోగకరంగా ఉండడం కోసం శాస్త్రాన్ని వద్దని నేను అనుకున్నాను అని చెప్పారు అంటే సామాన్య జన్ల మూర్ఖులు కనుక వాళ్ళు మూర్ఖులుగానే ఉండుకోవడం కోసం వాళ్ళకి ఏ శాస్త్రము ఏ జ్ఞానము చెప్పకుండా వాళ్ళ మూర్ఖులుగానే ఉంచేయడం కోసం అవతారం వచ్చిందని అనుకోవాలా ఈ హౌ టు థింక్ అమౌంటి పక్కండి అస దంభి తప్ప అటువంటి దంభము అలా ఉండకూడదు చాలా తప్పు అజ్ఞానం సో బ్రహ్మాన్ని దరిదాపులకు కూడా రానివ్వకూడదు హింస హింస చేయకూడదు పశుపక్ష్యాదులకు మన వలన ఏ హింస కలుగరాదు దేవుడి పేరుతో హింస చేస్తూ ఉండడం చాలా అజ్ఞానం అది చాలా అలా చేయకూడదు ఏనుగు దేవుడిని ఏనుగు మీద నీ నెట్లు పెట్టుకుని ఏనుగు మీద మాత్రం ఉపయోగించదు ఏనుగుని అడిగి ఆ ఏనుగు నాకు కూడా దేవుని అంటే చాలా భక్తిగా ఉన్నది నేను పూర్వజన్మలో దేవుణ్ణి కొలిచాను కాబట్టి నేను ఆ దేవుణ్ణి మోస్తాను మీరందరూ నా మీద ఎక్కి ఆ దేవుణ్ణి పెట్టండి అని ఏను తనకు చెప్పినట్లయితే చేయాలి లేకపోతే ఏనుగుతో అలా చెప్పాలి చెప్తే అనుమతిస్తే చేయాలి లేకపోతే నేను నెట్ను పెట్టేసుకుని ఉద్యోగించే అంటే దాన్ని ఏనుగు మీద పెట్టి ఉపయోగించే హక్కు నీకు లేదు ఏనుగుని అడగకుండా అలా హింస చేయకూడదు తప్పదు అహింసీ శాంతికి ఆపోజిట్ అసహంత కోపం అసహనం ఇంట్లో చేపిస్తే మోస్ట్ ఇంతో లర్నన్స్ అసలు ఆపోజిట్ అభిప్రాయం ఎవడు చెప్పలేకూడదు చెప్పాడు అనుకోండి అడుగో చెప్పాడు వాడు డౌన్ డౌన్ వాడిని కొట్టేయ్ జైల్లో పెట్టేసేయండి అసలు ఇంకో ఒపీనియన్ చెప్పలేకూడదు అలాగంటే ఇంతో మన సమాజంలో చాలా ఎక్కువైపోయింది అలాంటి ఇంట్లో లరెన్స్ ఉండకూడదు ఇప్పుడు ఏదో సమాజంలో ఎవరో ఏదో సామాజిక రుగ్మతలేమో ఆ రుగ్మతల గురించి వాళ్ళు అనుకున్నదే మనం చెప్పాలి తప్ప వాళ్ళు అనుకున్న దానికి డిఫరెంట్ ఒపీనియన్ చెప్తే అదిగో వాళ్ళు డిఫరెంట్ ఒపీనియన్ చెప్పాడు హీఈ్ బ్యాడ్ కాయల్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ వాళ్ళు అలాగే ఇంకోటి ఇన్పెస్ట్ ఉన్నది ఏంకా జైల్లో ఎందుకు పెట్టేయలేదు వీడే వీడే వీడే జడ్జి అన్ని వీడే వాళ్ళు ఇంకా జైల్లో ఎందుకు పెట్టేయలేదు ఇంకా ఎందుకు అరెస్ట్ చేసేయలేదు అంత అసహనమేలా అంత అసహనము చాలా తప్పు అలా ఉండకూడదు చాలా టాలరెంట్ గా ఉండాలి ఎవడో వచ్చి దేవుడు లేడు అంటాడు అంటే అడుగు దేవుడు లేడు అంటున్నాడు వీడు పాతి పాఖండు దీన్ని జైలు పెట్టేసేయండి కొట్టేసేయండి చిచ్చేసేయండి ఆ హిరణ్య రష్ముడిని ఎలా అయితే స్తంభం ఉంచి దేవుడు వచ్చి నాశనం చేసేసాడో వీడు కూడా అలాగే నాశనం అయిపోతాడు అని ఈ రకమైన భాష మాట్లాడదాం ఏముడు లేదని అన్నా కూడా ఆ వ్యక్తి గురించి ఈ రకమైన భాష మాట్లాడడం చాలా నేను విని ఆశ్చర్యపోయాను అగ్నివేషన్ ఒక ఆయన ఉన్నారు స్వామి అగ్నివేషన్ ఆయన కొంచెం స్ట్రాంగ్ ఒపీనియన్స్ కలిగిన అన్కన్వెన్షనల్ స్వామి కన్వెన్షనల్ స్వామి కాదు ఓ దారిలో వెళుతుంటే ఈ ఆపోజిట్ దారిలో పోతారు అన్కన్వెన్షనల్ స్వామి ఆయన ఒపీనియన్స్ నేను కూడా ఒప్పుకోను నేను ఆయన కలిసాను న్యూ జెర్సీ వచ్చాను న్యూ జెర్సీ వచ్చినప్పుడు ఆయనకి ఆతిథ్యం ఇచ్చినటువంటి గృహస్థులు ఆ గృహస్థులతో ఒక గృహస్థులు ఉన్నారు వాళ్ళు ఆయనకు ఆతిథ్యం ఇస్తారు ఎవరో వాళ్ళు ఆతిథ్య లేకపోతే న్యూజెర్సీ వెళ్ళాలి ఈ పక్కనే ఆర్శ విద్య గురుకులం ఒకటి ఉంది అక్కడ కూడా ఉంటారు వాళ్ళు వేదాంతం అది చెప్తూ ఉంటారు అని ఇంట్లో మాట్లావలసి ఏదో సందర్భంలో చెప్పారు చెప్తే వారిని కూడా ఇన్వైట్ చేయండి వారు వచ్చినట్లయితే వారితో కలుస్తాను నేను అని ఆయన అన్నాడు ఆయన అనుమతి తీసుకుని వాళ్ళు ఇన్వైట్ చేశాం ఇప్పుడు నేను వెళ్ళాను ఆశ్రమం తరఫున వెళ్ళాను వెళ్ళినప్పుడు మేమిద్దరం కలిసి భిక్షాది చేసాం ఆయనకు కొన్ని స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉంటాయి మనం స్థానాన్ని కలిగి ఉండాలి ఆయన చెప్పినంత మనం ఒప్పేసుకోవాలని ఆయన కూడా అపేక్షించరు మనం ఒప్పుకోకపోతే ఈయన మన భావాన్ని అంగీకరించలేదు వి అగ్రీ టు హిచ్ అగ్రీ అంటారు దీన్నే అలా ఉండాలి కానీ మొన్న ఆయన ఏదో ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వ్యక్తం చేస్తే ఒక ముగ్గురో నలుగుడో ఆయన్ని పట్టుకుని నువ్వు పాఖండు అని నువ్వు పాపి కాషాయంలో ఉన్నంత పాపం మూట కట్టుకుని ఉన్నావు అని చెడమ చెప్పేశాడు టీవీలోనే ఆయన ఏమన్నాడంటే మీరు నన్ను తింటున్నాను తప్ప నేను చెప్పిన దాన్ని మీరు వింటడం లేదు ఒకవేళ విన్నా దానికి సరైన సమాధానం చెప్పడం లేదు అన్నాడు కరెక్టే అండి అలా అసహనం ఉండకూడదు మనం నచ్చని మన మాట నచ్చని వాడిని మన మాటని కాదన్నవాడిని మన అభిప్రాయాన్ని వ్యతిరేకించేవాడిని డౌన్ డౌన్ డౌన్ డౌన్ అనే చేయటము అటువంటి అసహనము ఉండగాలి మనం క్షమను కలిగి ఉండాలి అక్షాంతి ఆ క్షమాగుణం లేకపోతే అక్షాంతి అసహనము దాని అజ్ఞ నేను సోషల్ లైఫ్లో సహనాన్ని గురించి చెప్తాను కుటుంబ జీవనంలో కూడా ఇవాళ భర్త చెప్పిన దాన్ని భార్య కాదు అన్నట్లయితే లేదా అది అపోజిట్ భార్య చెప్పిన దాన్ని భర్త వెంటనే ఎంగేజర్స్ అని పోతే అది కూడా ఎప్పుడూ నువ్వు నేను గత ముప్పై ఆరు చూపిస్తున్నాను అని అలా విరుచిం సహనం అనేది ఆపోజిట్ అది రాజీ మర్యాద గౌరవించడం అనేది నేర్చుకోవాలి ఆ తర్వాత మన అభిప్రాయాన్ని మనం చెప్పవచ్చు ఇదని పుట్టే ఒక ఒపీనియన్ అన్ ది ఈ విషయంలో మనం భారతీయ సమాజం కొంత అసహనాన్ని ప్రదర్శిస్తోందని నాకు అనిపిస్తుంది ఈ బిగ్ ఫైట్ అనేవాడు పొందడం పెడతాడు ఇద్దరు ఎప్పుడు ఇద్దరే మాట్లాడుతూ ఒక్కడు మాట్లాడిన సందర్భం మీకు చాలా అసహనం చాలా అసహనం ఈవెన్ యాంకర్ కూడా ఐ మాట యు సే టు దాట్ కమా యు సే నా యు సే హౌ డేర్ చూసాను అదే ఏం డిస్కషన్ అన్నది అలా ఉంటుందా డిస్కషన్ అంట ఇది సోషల్ లైఫ్లో అలా ఉండదు కుటుంబ జీవనంలో అలా ఉంటుంది అలా ఉండకూడదు సహనాన్ని కలిగి ఉండాలి సో చాలా క్షాంతిని కలిగి ఉండాలి అసహనం అన్నది అది అధ్యాత్మ జ్ఞానంలో ఉన్నవాడికి సుకరాము తగ్గదు ఆర్జవం ఆర్జవానికి ఆపోజిట్ అనార్జవం అంటే వక్క్ర బుద్ధి మీకు కొన్ని తెలుగులో ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి మీరు కనుక అజాగ్రత్తగా ఉంటే మీ తలని ఇంకొకటికి పెట్టేసి ఇంకొకటి తలని నీకు పెట్టేస్తాడు ఎప్పుడైనా విన్నారా ఎక్స్ప్రెషన్ అంత మోసగాడనమాట మీకు తెలియకుండా మీ తలకాయని చూసేసి ఇంకొకటికి పెట్టేసాడు ఇంకొకటి తలకాయని మీకు పెట్టేస్తాడు మీకు తెలియకుండా అంటే అంత మోసం అంత కుట్రపూరితమైన మోసపూరితమైన బుద్ధి ఉంటారు జనాలు అలా ఉంటారు అంత అసత్యమే ఏది సత్యం అంత అసత్యం చాలా అశ్చర్యం అంత అసత్యం ఇప్పుడు నేను ఒక నిన్న ఎగ్జాంపుల్ చెప్తాం సోషల్ లైఫ్లో ఆర్జమము లేకుండా ఇపోయితే మన సమాజాన్ని తీసుకుంటాం ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉన్నాడు పోలవరం ప్రాజెక్ట్ ఇది మన భారతదేశ భారత సమాజానికి మంచా చేయడానికి అంటే కొంత మంచి ఉంటుంది కొంత చెడు ఉంటుంది కాబట్టి మనకి క్రీడా ఎక్కువ మంచి ఉంటే మనం ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్దాం తక్కువ మంచి ఉండి చెడు ఎక్కువ ఉంటే మనం ఆ ప్రాజెక్ట్ని టైకప్ చేయకూడదు ఇంతవరకు మీకు పొలిటికల్ డిస్కషన్లో దాని మంచి చెడుల గురించి చెప్పిన ఎవరైనా ఉన్నాడా స్పష్టంగా దీని దిసి లైక్ చేసాను ఎవరైనా చెప్పారా చెప్పలేదు వీడికే తప్ప ఎవరూ స్పష్టంగా చెప్పలేదు చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు అది తెలంగాణకి చాలా అపకారం చేసుకుంది అని కొంతమంది గుడ్ మీనింగ్ పీపుల్ చెప్పే ప్రయత్నం చేశారు దానివల్ల అపకారం ఎక్కువ ఉపకారం తక్కువ అపకారం చెప్పే ప్రయత్నం చేశారు ఒకళ్ళిద్దరు చేస్తే డౌన్ డౌన్ డౌన్ డౌన్ అని వాడిని డౌన్ డౌన్ చేశాడు తప్ప వాడు చెప్పే మాట వినొద్దు సారి ఏమి కొంచెం పరిశీలించదు ఆర్జవం ఇన్ పొలిటికల్ లైఫ్ వెరీ సింపుల్ ఐ డోంట్ ఫైండ్ ఇట్ తర్వాత సోషల్ లైఫ్ లో ఆర్జవం ఉండాలి డోంట్ ఫైండ్ ఇట్ అంటే మీకు చూస్తే తెలుస్తుంది మీరు ఇండియన్ ఇండియాటి బయటకు వెళ్తే మీకు అంతా ఆర్జమం కనబడుతుంది ఆర్జమం కనబడుతుంది చాలా ఆర్జమం మీకు న్యూస్ ఉంటుంది సీఎం గారి న్యూస్ ఉంటుంది అది ఈ పొలిటికల్ ఎలక్షన్స్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉంటుంది కదా దాంట్లో న్యూస్ ఉంటుంది ఆ రోజు న్యూస్ లో ఒక ఐటమ్ ఉంటుంది థర్టీ మినిట్స్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఐటమ్ ఐటమ్ ఏంటంటే ఈ రోజు ఒబామా ఒక టైం చేసి ఆయన అపోజిట్ మిక్నీరో ఎవరో ఒక ఆయన ఈ రోజు ఒబామా చేసిన స్టేట్మెంట్ చెవిటీ మిక్నీ చేసిన స్టేట్మెంట్ చెబుతూ అని అస్సా సో దీస్ ఆర్ ది ఫోర్ థింగ్స్ ద ఒబామా డిస్కస్ ఈజ్ బి టెలింగ్ ట్రూత్ ఆర్ అండ్ ట్రూత్ అంటే ఈజ్ టెలింగ్ అబౌట్ ఇమిగ్రేషన్ సంథింగ్ అండర్ He is obviously bluffing. Only part of it is true. Part of it is his imagination. Therefore, 50% he is a truthful. Remaining 50% he is telling unproved. And what is it just happened? Ram Nitya Yadav Jipta. The Iraq war in Yadav Matavasana. This is what he said about Iraq war. Obviously this is 100% false. He is obviously bluffing. And it just happened. ఆ రోజు న్యూస్ ఇచ్చేస్తూ ఈ ట్రూత్ పర్సంటేజ్ అన్ ట్రూత్ పర్సెంటేజ్ అని దొరికిచ్చేస్తాడు ఒబామా ఈజ్ ట్రూత్ఫుల్ సెవెంటీ ఆఫ్ ది టైమ్ అండ్ థర్టీ ఆఫ్ ది టైమ్ ఈ అన్ట్రూట్ఫుల్ అని ఇచ్చేస్తాడు బ్లఫ్ బ్లఫ్ చేసారా వాళ్ళు దేవు హంటెడ్ డాక్ ఇదన్నా బలం సత్యానికి ఆ రకమైన ప్రాముఖ్యాన్ని ఇవ్వడం అవసరమా కదా ఇప్పుడు మీరు మన పొలిటికల్ సీన్ తీసుకోండి ఎవడు సత్యం చెప్తున్నాడో మీరు అసలు ఏమైనా పసిగట్టగలుగుతారా ఏమో తెలియదు సత్యం చెప్తున్నాడో తెలియదు నేను ఎవరిన్నా ములాయం సత్యం చెప్తున్నాడా లేకపోతే అమ్మగారు అక్కడ అమ్మగారు ఉన్నారు బిఎస్పీ అమ్మగారు మాయావతి గారు ఆవిడ సచింగ్ ఇస్తున్నారా లేకపోతే ఇంకొక ఆయన సచింగ్ ఎవరిని వచ్చింది ఏమో నోబుడు ఏమో అంత దగా మోసం సోషల్ లైఫ్ లో ఎంతైతేనే ఇండియా కుటునార్థకం డెవలప్డ్ కంట్రీ ఈ మాట నేనన్నాడే కాదు వివేకానందన్నాడు ఈ మాట ఆ రోజుల్లో కూడా పాపం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు ఇటువంటి అభిప్రాయాన్ని ఇవాళ రామక్షర్త అయితే చాలా ్వంగా ఈ అభిప్రాయాన్ని ఎక్స్ చేశాను కాబట్టి అలా ఉండకూడదు వ్యక్తిగత జీవనంలో కూడా వాడు సత్యం చెప్తున్నాడో తెలియదు అసత్యం చెప్తున్నాడో తెలియదు ఏమో దీనికి ఒక అభివేనం ఖర్చు అవుతుంది నువ్వేమంటావు కానీ నువ్వు బేలు పెట్టావు అదే దాని బిల్లు పే అదే ఎందుకు బిల్లు పే బిజినెస్ లో అలాగే ఉంటుంది అంటే నాతోటి అలా బిజినెస్ లో అలాగే ఉంటుందండి బిల్లు పే చేయకపోవడం అని బిజినెస్ లో Is that the way to conduct the business? If <inaudible> you want to go to the business, you can go to the business. That's right. Asatyaan is the foundation of it. We are going to do the fossil life in the middle of it. There is no doubt. If you want to do it, you want to do it. If you want to do it, you want to do it. You want to do it. If you want to do it, you want to do it, you want to do it. మరి ఇప్పుడు ఇస్తున్నారు ఏంటి పదినెందుకు ఇవ్వలేదు అని అడిగితే ఏమంటే ఇస్తానున్న రోజుకి ఇచ్చేయాలా రెండు రోజులు ఆలస్యం అవ్వకూడదా అని అడిగారు ఆయన అంటే నేను అన్నాను ఇస్తానున్న రోజుకి ఇవ్వనక్కర్లేదా అని అడిగారు అంటే నేను అనుకున్నాను ఇస్తానున్న రోజుకి ఇవ్వాలేమో అనుకున్నా అలా అడిగా అంటే బిజినెస్ లో అలా ఉండదని నేను చెప్పాడు అంటే ఏమంటే బిజినెస్ లో అసత్యం ఉంటుందా సత్యం ఉండదా ఉండదా అంటే సత్యం పట్టుకుంటే మీరు బిజినెస్ చేయలేదండి మీకు తెలియదు అండి అయ్యో Is that how society runs? If that is the case, a society adhiv dhijandrani kala time purchase. One has to understand that. Anyway, abhyatna dhevanando, ajyavam mundal tappha, mosam anedi undaner adhyam. Swamiji, when he comes to Bhikshakarava, when he comes to Bhikshakarava, when he comes to Bhikshakarava, మరి అలా వస్తానున్నారు కదా అండి అలా అంతా ఉండేది అంతే వచ్చేస్తామని అనే అర్థమా ఒకప్పుడు కుదురుతుంది ఒకప్పుడు కుదరదు అని నేను చెప్పాను అనుకోండి ఇంకెప్పుడైనా మీకు భిక్ష ఇవ్వాలని అనిపిస్తుందా సో దట్ కైండ్ ఆఫ్ అనార్జ్యమము చాలా తప్పు మనం కూడా లౌకిక మన కుటుంబం వ్యవహారంలో కానీ లేక ఇతరులతో వ్యవహరించేపుడు కూడా ది ఫేర్యాంక్ ఫ్రాంక్ అండ్ ఫోర్త్ రాయి అలా ఉన్నారు అంతే తప్ప మోసపూరితంగా ఉండకూడదు అసత్యాన్ని పలుకనే రాదు క్లీన్ గా క్లీన్ ఉండాలి ఆర్జమం అంటే క్లీన్ మైండ్ క్లీన్ థింక్ దానికి ఆపోజిట్ అజ్ఞానం అనవడము ఆచార్యోపాసనము ఆచార్యుడికి ఏదైనా కొంత సేవ చేస్తే బాగుంటుంది ఇప్పుడు మీరు కాలేజీ యూనివర్సిటీకి వెళ్ళారనుకోండి యూనివర్సిటీలో ఆచార్యుడికి సేవ చేసే సందర్భం ఉండదు సేవ చేయక్కర్లేదు కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అట్లీస్ట్ కొంత రెస్పెక్ట్ అయినా ఇవ్వాలి అది రెస్పెక్ట్ ఇవ్వక సేవ చేయక అవార్డు డ్యూటీ వాడు చేసుకున్నాను నా పని చేసుకుంటున్నాను అనే భవనంలో ఉండడము తగదది కొన్ని లౌకిక జీవనంలో యూనివర్సిటీస్లో అక్కడ ఎలా మన ఆధ్యాత్మిక జీవనంలో ఆచార్యుడికి కొంత సేవ చేయాలి అసలు ముందు ఆచార్యుడు అంటే ఎవడో తెలియాలి లోకంలో ఆచార్యుడు కానివాణ్ణి ఆచార్యుడిగా పెట్టుకోవడం మా గురువు గారు ఉంటూ ఉండడం ఆయన ఏం బోధించేది ఉండదు వీడు తెలుసుకునేది ఉండదు అలాగే ఆయన ఏమంటాడు నేను అసలు బోధించడం కావసం బోధించకూడదనే ఈ అవతారం ఎక్స్ అని అంటున్నా ఈ అవతారంలో నేనేమి బోధించాలని అనుకోవటం లేదు శాస్త్రం సంబంధం పెట్టుకోలేదు ఈ అవతారంలో మరి ఎందుకు అవతారం శాస్త్ర సంబంధం లేకపోతే అజ్ఞానం కోసం అవతారం వచ్చింది అనుకోవాలా అటువంటిప్పుడు ఆయన గురువు అవుతాడు ఇంకొక ఆయన అంటాడు నేను లీలలో నేర్పడానికి వచ్చాను తప్ప బోధించడానికి రాలేదు అంటే ఆయన అవతార పురుషుడు లీలా పురుషుడు అవ్వాలి తప్ప గురువు అవుతాడు కాబట్టి గురువు పదానికి అర్థాన్ని తెలుసుకోవాలి ఆచార్య పదానికి అర్థాన్ని తెలుసుకోవాలి ప్రతి వాడు జీవితంలో యొక్క ఉపదేశాన్ని స్వీకరించడానికి సంసిద్ధుడుగా ఉండాలి అటువంటి అటువంటి భాగ్యము కలుగగానే కొంత సేవ చేసేందుకు సిద్ధంగా ఉంటాయి సేవ అంటే పుట్టడు పద్మముడు అప్పుడే పద్మ కోసుకు వచ్చి ఎక్కడి నుంచి ఊరి బయట అక్కడ వెట్ల్యాండ్స్ అని ఉంటాయి అంటే నేను అంటే చితక చిత్తది నేలలో చిత్తడి నేలలలో నీరు బాగా ఎక్కువగా ఉన్న చోట పద్మాలు ఉంటాయి ఆ పద్మాలు గుట్టెడు కోసం వచ్చి ఆచార్యుని ఎక్కి పెట్టేసి మేము ఆచార్యునికి సేవ అది కాదు సేవను చెప్పాను అది కాదు సేవంటే లేకపోతే అచార్యుడు నడిచి వెళ్తూ ఉంటే ఇటువైపు ఒకడు భుజం ఇది భుజాన్ని ఇటువైపు ఇంకోటి భుజాన్ని పట్టి గుంజీ కాలుడని అంటారు కాలుడి అలా వేసేసి ఆయన ఏమో ఈ కుర్చీలోంచి తీసుకు వెళ్తే ఇంకో కుర్చీలో గుర్తు పెట్టేస్తే ఒక ఆరు మాసాలు ఈ పని చేస్తే ఈ రికమ్స్ ఏ సిక్ మ్యాన్ అలా చేయకూడదు తప్ప కూడా మనిషి he was function like a living person an alive entity adu oka bhagyam yes nenu ikka nunchi akala vaka nadichu veltha mildoru nadavalekapothu ikka nunchi na room daka nenu nadichu veltha i don't need any assistant then you have to walk by myself na budamatte sustu untare after suppose a ela vith ఒక భుజానికి ఎలా చేస్తే ఇంకొకటి వచ్చి ఈ భుజం పట్టుకుంటారు అది కూడా ఎలా చేశాను అనుకోండి మీరిద్దరూ గుంజీ కామెంట్ వేసి తీసుకెళ్ళిపోయి నా భూములో కుట్టుబెట్టాననుకోండి కొంతకాలానికి ఈ కాళ్ళకి నడిచే శక్తి లేకుండా అయితే షుడ్ నాట్ బిడ్డాన్ లైక్ ఎలా సో దట్ హీ విల్ కంటిన్యూ టు వాక్ నేను ఇక్కడ ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను ఊహాజనితమైన ఒక దృష్టాంతం చేశాను అలా చేయకూడదు ఆచార్యోపాసనం అంటే ఆ ఆచార్యోపాసనం అంటే నేను ఒకసారి ఓ సందర్భం చూసా ఒక అమ్మగారు ఆచార్యుడికి స్వీట్లు పెట్టేవారు ఆయన ఆరోగ్యానికి స్వీట్లు పడవ అప్పుడు ఎవరు అత్తగారు చెప్పారు స్వీట్లు పెట్టదండి మీరు పెట్టకూడదు ఆయన తినకూడదు మనీ రెండు అయిపోతున్నాయి ఈ సుజ్ఞాన బిడ్డ అని చెప్పారు అంటే ఆవిడన్నారు ఇది స్వీట్ షుగర్ ఉన్న స్వీట్ కాదండి షుగర్ లేని స్వీట్ అని చెప్పారు అంటే షుగర్ లేకపోవడం అంటే ఏదైతే ఈక్వల్ అనే పేరుతో అమెరికాలో అక్కడ కూడా వచ్చే ఉంటుంది నాన్ షుగర్ అన్నమాట చెన్నైలో ఎలా నీళ్ళు ఏదో ఆర్ధానిక్ ఇట్ ఈజ్ స్వీట్ బట్ ఇట్ ఈస్ నాట్ షుగర్ ఆ దాంతో మీరు లడ్డూలు అవన్నీ చేసే అలాంటి అవ అలాంటివని చెప్పేసి అన్నారు అప్పుడు ఆ డాక్టర్ గారు ఇంకో డాక్టర్ గారు కలిసి షుగర్ సబ్స్టిట్యూట్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అవి నర్వస్ సిస్టమ్ లో ముఖ్యమైన ఇంపార్టెంట్ డిజార్జర్స్ అమలు చేస్తాయి కాబట్టి మీరు షుగరే వేసుకోండి మీకు ఏ మేరకు మీ శరీర ఆరోగ్యం అనుమతి ఉంటుందో ఆ మేరకు షుగరే వేసుకోండి అంటే మీకు లడ్డూ తినాలనుకుంటే షుగర్ తో చేసిన లడ్డూయే తినండి కానీ తక్కువ షుగర్ తో లడ్డూ చేసి తినండి తక్కువ షుగర్తో లడ్డూ చేసుకోండి నిజానికి లడ్డూ కూడా షుగర్ ఎక్కువ వేస్తే తిరుపతి లడ్డూ లాగా అంత షుగర్ వేస్తే తినడం కూడా కష్టం అది పళ్ళు దెబ్బ తింటారు అలా చేయకూడదు వాళ్ళు కూడా అంత షుగర్ వెయ్యికోడు షుగర్ తగ్గించాలి తర్వాత మీరు షుగర్ తగ్గించి లడ్డూ చేసుకోండి తర్వాత ఆ లడ్డూనే తక్కువ మొత్తాల్లో చిన్న చిన్న లడ్డూలు చేయండి ఇంత చేయను ఇంత చేయడం అలాంటివి ఒకటో రెండో తింటే సరిపోతుంది అలాగే మీరు వర్క్అవుట్ చేసుకోండి అంతే తప్ప షుగర్ సప్తి చూసి మాత్రం వాడద్దు అని ఆ డాక్టర్ గారు ఇప్పుడు అమ్మగారు ఇలాగంటే షుగర్ సప్తి చూస్తుంది స్వీట్లు చేసేసి గురువు గారికి అది ఉపాసనమైందా అన్యాయమైందా చాలా ఉండాలి చాలా సైంటిఫిక్ గా ఉండాలి అంటే ఉపాసనం పేరుతోటి తప్పులు చేసే అవకాశం ఉంది కనుక అలా చేయకూడదు అని చెప్తున్నాను ప్లీజ్ డోంట్ టేక్ టు పర్సనల్లీ డోంట్ అప్లై టు ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ టు మీ ఐఎమ్ పాయ్ ఐఎమ్ పాయ్ వెర్ ఐకే అండ్ యూఆర్ డూయింగ్ వెరీ వెల్ ఆచార్య ఉండాల సరే శౌచం శౌచం ఉండాలి మన ఇంట్లో శుచిగా పెట్టుకోవాలి ద్రస్సులు శుచిగా పెట్టుకోవాలి ఇది అంతా చెప్పాను మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అశౌచం అనేది అజ్ఞానం అవుతుంది అశౌచం అంటే ఇల్లు ఎక్కడ పడితే అక్కడ దుమ్ము కొట్టుకుని ఉండడము వస్త్రాలు వస్త్రాలు అయోగ్యంగా అశుచిగా ఉండడము తర్వాత పరిసరాలను అశుచిగా పెట్టుకోవడము ఈ అశుచి చాలా తప్పు ఇలాంటి అశుచి ఉండకూడదు ఇప్పుడు గంగా రివర్ ప్యూరిఫికేషన్ అనే మనం పెద్ద ప్రాజెక్ట్ నడుస్తోంది ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా పాపం దాని మీద వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఉమాభారతి గారైతే తన జీవితాన్నే దానికోసం అంకితం చేసి కృషి చేసుకున్నారు ఇప్పుడు దీంట్లో ఇంకో చిన్న పాయింట్ ఒకటి చెప్తా గంగా యొక్క యొక్క ఇంప్యూరిటీస్ అన్ని కల్పితములే గంగ స్వతహాగా చాలా ప్యూర్గా ఉంటుంది దాంట్లో ఇంప్యూరిటీస్ ఏమి ఉండవు స్వతహాగా ఇంప్యూరిటీస్ అన్ని యాడ్ చేసినవే ఈ ఇంప్యూరిటీస్ గంగ యొక్క ఇంప్యూరిటీస్ని మీరు విభాలం చేస్తే ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఇంప్యూరిటీస్ సుమారు ముప్పై నలభై శాతం ఇండస్ట్రీ నుంచి వచ్చిన పొల్యూషన్ ఓకే సిటీస్ గంగా ఒడ్డున ఉండే సిటీస్ లైక్ బెనారస్ ప్రయాగ్ ఎట్సెట్రా కల్కటా ఇత్యాది సిటీస్ పొల్యూషన్ ఎంత కలిగిస్తున్నాయి మీరు ఆలోచించాలి ఇప్పుడు మనం గంగా మదర్ చాలా పవిత్రము మనం అంటాం మీకు దృష్టాంతం చెప్తా థేమ్స్ రివర్ ఎదురు థేమ్స్ ఇట్ పాసెస్ త్రూ లండన్ లండన్ నగరాన్ని దాటి ఇంకా ఒక ముప్పై నలభై మైళ్లు ప్రవహించి అప్పుడు సముద్రంలో కలుస్తుంది థేమ్స్ లండన్ సముద్ర తీరాన లేదు హేమ్స్ హేమ్స్ తీరాన ఉన్నది సముద్రం ఇంకా దూరంగా ఉన్నది ఏమండి ఇది దిస్ ఈ దిస్ ఈస్ దాక్ట్ యూ కెన్ టేక్ ఫీ ద్రూత్ ఈజ్ లండన్ నగరం నుండి థేమ్స్ నదిలోకి ఒక చుక్క కూడా మురికి పాడాలి ఒక చుక్క మురికి పాడాలి థేమ్స్ నదిలో నీరు మీరు బకెట్ తో తీసుకుని మీరు తాగొచ్చు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్యూరెస్ట్ రివర్స్ ఇన్ ది వరల్డ్ దాన్ని మీరు ఫిల్టర్ చేయనక్కర్లేదు యాసచ్ తాగేసేట్ థేమ్స్ నది యొక్క నీరు కానీ వాళ్ళు అలా తాగడం దాన్ని మళ్ళీ వాళ్ళు ప్యూరిఫై చేసే తాగుతారు వాళ్ళకుండే చేత స్థంతలు వాళ్ళు అలా చేస్తారు పేర్చున్నారు గంగా నదిలోకి ఈ సిటీస్ వల్ల వచ్చే మురికి ఇంకొక ముప్పై నలభై ఇంకొక ముప్పై శాతం మురికి పడుతుంది ముప్పై నలభై శాతం అంటే నేను ఎంత కవర్ చేశాను ఎనభై శాతం మురికిని కవర్ చేశాను మరి మిగతా ఇరవై శాతం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు భక్తుల నుండి వస్తుంది ఒక ఇరవై శాతం ముదికి గంగలోకి భక్తులు ఏర్పాటు చేస్తారు వీళ్ళు గంగా హారతి అని మొదలు పెడతారు గంగకి హారతి ఇవ్వచ్చు గంగ హారతి ఇవ్వచ్చు ఎలాంటి హారతి గంగకి ఇవ్వడం వాటి ది రిలవెన్స్ ఆఫ్ ఇచ్చినది నాకు కొంచెం డౌటే ఎందుకంటే హారతి అన్నది ఒక మూర్తికి ఇస్తారు హారతి గంగకి హారతి ఇప్పుడు పృథ్వీ భూదేవి అని ఓ మూర్తి పెడితే హారతు భూదేవి ఇదిగో దీనికి హారత ఏమిస్తాను నాకు అర్థమైనంతలో ప్రవహించే నదికి హారత ఏమవుతుంది సంథింగ్ ఐకనాథ్ మ్యాగ్ సంబడీ స్టార్ట్ గోదావరి ఇప్పుడు గోదావరికి మొదలు పెట్టారు పూర్వకాలం నుంచి గోదావరికి లేదు సంబడీ స్టార్ట్ నువ్వు గంగ సంబడి సంహాత్మ స్టార్ట్ అది ఎప్పుడు స్టార్ట్ చేస్తుంటారు బహుశా పంతొమ్మిది వందల పన్నెండులోనో పంతొమ్మిది వందల ఇరవైలోనో ఎవరవ మహాత్ములు హరిద్వారి దగ్గర మనం వస్తుంటే ఇంకా ఇట్ హ్యాస్ కాట లైక్ వైల్డ్ ఫార్ గంగా హారతి అని పేరు పెట్టి దాని నిండా ఇంత హారతి దీన్ని పట్టుకోలేడు దాన్ని ఒక చేతితో రెండు చేతులతో పట్టుకోండి రెండు చేతులతో పట్టుకుంటే వేడి ఎంత అంత పెద్ద మంట పెట్టేస్తాడు ఎంత వేడి వస్తుందంటే వాడు ఏం చేస్తాడంటే ఆ పట్టుకుని చేతికి కడిగుడ్డలు కట్టుకుని పట్టుకుంటారు పట్టుకుని ఇలా అని చేస్తారు ఆ ఆయులంతా గంగలో పోస్తాడు ఆ సగం సగం కాలుతున్న కర్పూరపు ఉండలన్నీ గంగలో పాడేస్తాడు అంతా గంగలో పాడేళ్ళు పూజ గంగలో పాడేలేదు శవాన్ని తగలబెట్టి అంతా గంగలో తోసేయడం ఎవరికైనా సులభించు గంగ ఈ భక్తులు చేసేటువంటి పొల్యూస్ ఇంతా అంతా ఇదంతా కూడా అజ్ఞానంలో భాగం అలా ఉండకూడదు నరేంద్ర మోడీ గారు చెప్పారు అలా భక్తులు కనుక గంగని ప్రజలు భక్తులు కూడా గంగాని ప్రేమగా స్థిరంగా చేరితే గంగ ఇంక్యూరికి తగ్గే ప్రయత్నం కొంతవరకైనా సఫలం అవుతుందని చెప్పారు అయితే అది సరిపడదు ఇది లోవర్ రెవ్యూమెంట్ సిటీ పొల్యూషన్ అండ్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ అది దగ్గర థేమ్ అది ప్రభుత్వం దాన్ని కూయాల్సి ఉంటుంది ఇది మాత్రం భక్తులు ఈ హారతులు మొదలైన వాటిని వాటిని రీఎస్సెస్ చేసుకునే అసలు హారతంటే గంగకు హారత్ అనగానే ఇతరములైన ప్రాక్టీసెస్ ఈ మని మనిషి మరణించినప్పుడు ఆ దేహానికి గంగకి ఉండే సంబంధం ఏమిటి విద్యాథులను కొంచెం విమర్శ చేసుకుని కొన్ని విశ్వాసాలను యోగ్యమైన విశ్వాసాలను అచ్చ పెట్టుకోవాలి అయోగ్యములైన వాటిని విధిపెట్టాలి ఇన్ ఎనీ కేస్ అశౌఖ్యం అన్న అన్ ప్రాక్టీసెస్ ని దూరంగా పెట్టాలి నేను నేను ఒకసారి చూసాను భాస్కర క్షేత్రం రామేశ్వరం దగ్గర భాస్కర క్షేత్రం సముద్రపు నీరు అది సముద్రంలో సముద్రాన్ని పొంగిచ్చేయటం కష్టం పెద్దది కదా ఉప్పగా కూడా ఉంటుంది నీళ్ళు ఒక ఆయన ఆ భాస్కర దగ్గర అక్కడే సేతు ఉన్నది అని అక్కడ బయట ఒక నెయ్యి ఉన్నది ఆ నెయ్యి దగ్గరికి వెళ్లి స్నానం చేసి ఆ తడిబట్టలతో భాస్కర క్షేత్రానికి వెళ్లి అప్పుడు స్నానం చేసి మళ్ళీ నిజ ఎదురుకు వచ్చి స్నానం చేశాడు ఏమిటండి విషయం అని అడిగాను నేను ఓ పండితు ఆయన అన్నాడు మనం అపవిత్రంగా నదిని స్పృశించకూడదు గంగనైనా కూడా మనం అపవిత్రంగా ఉండి స్పృశించకూడదు అంటే మనం స్నానం చేసి గంగలోకి వెళ్ళాలి తీరా స్నానం చేసిన తర్వాత భాస్కర క్షేత్రంలో ఉప్పనీరు ఉంది కనుక మళ్లీ కొన్ని నీరు మెతిమైపోతుంది కాబట్టి నేను గంగా స్నానం చేయమంటే నేను ముందు రూములో స్నానం చేసేసి ఆ స్వచ్ఛమైనటువంటి వస్త్రములు స్వచ్ఛమైన దేహంతో వెళ్ళి గంగాలో మునిగి మళ్ళీ వచ్చి స్నానం చేయాలనుకుంటే చేయడం అలా చేయాలి గంగని అంత శుచిగా మనం హ్యాండిల్ చేయాలి ఓకే కాబట్టి అశౌచం ఆ శౌచం అని ఇంకో మాటలు దాంతో కన్ఫ్యూజ్ చేయకూడదు అశౌచంతో స్థైర్యం స్థిరంగా ఉండాలి స్థైర్యము లేకపోవట అంటే గంగా తీరే గంగాదాస యమునా తీరే యమునాదాస అన్నట్టు ఉండకూడదు ఒక మంత్రము ఒక మూర్తి ఒక రూపము ఒక ధ్యానము ఒక ఉపాసన అలాగా ఆ రకమైన స్థిరత్వం వైపుకు వెళ్తే బాగుంటుంది తర్వాత వేదాంతం కూడా దాన్ని జీవితంలో అనుభవానికి తెచ్చుకోవాలి కాలక్షేపం పురాణం అంటారు కాలక్షేపం పురాణం అనేది తెలుగులో ఎక్స్ప్రెషన్ మీరు విన్నారో లేదో కాలక్షేపం పురాణం అంటే అవుల్లో దేవాలయం ఉంటుంది అక్కడ పంతులు గారు ఉంటారు ఆయన రోజు సాయంకాలం వచ్చి అక్కడ దీపం హత వెలిగించుకుని అంటే పక్క రోజుల్లో కెరంట్ లేని రోజుల్లో ఆయనే దీపం తెచ్చుకొస్తాడు హరికైనా లేకపోతే అక్కడ ఉన్న దీపాన్ని వెలిగించుకుని మైకో అవే అక్కడ వచ్చిన హాల్ అంటే వింటుండే మండపము అంటారు దాంట్లో కూర్చుని ఆ రామాయణం పుస్తకం అట్లా ఏదో పురాణం పుస్తకం అక్కడ పెట్టి కూర్చుంట ఎవరైనా వస్తే చెప్తా టైము ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఎప్పుడైనా ఎప్పుడు వస్తే అప్పుడు ప్రారంభం అవుతుంది ఎంతో కొంత సేపు చేస్తారు అది వెళ్తుంది ఎప్పుడు వస్తూ ఉంటారు ఎవరో ఈ గ్రామాల్లో పీస్ఫుల్గా ఉంటారు కదా రష్ ఉండదు వస్తారు ఎవరో పెద్దవాళ్ళు ఇల్లు వాళ్ళు వస్తే వస్తారు స్త్రీలైతే బియ్యం ఎరుకునేందుకు ఆ బియ్యకు చిన్న గిన్నే బుట్ట తెచ్చుకుని ఇక్కడ కూర్చుని బియ్యం ఎరుకు అయితే వస్తువులు పెట్టి తెచ్చుకుని వస్తువులు చేసుకుంటూ కొంత విభూతి అక్కడే ఉంటుంది శివాలయం అయితే అక్కడే గూడిగా ఉంటుంది అది పెట్టి వస్తువులు చేసుకుంటూ ఆయన చెప్పి బాగుంటుంది దాంట్లో రామాయణం చెప్పచ్చు ఏదైనా చెప్పచ్చు శివపురాణం చెప్పచ్చు ఏదో సంథింగ్ అండ్ లేదా వింటూ ఉంటుంది ఈ లోపల ఇద్దరు వెళ్తూ ఉంటారు ఎందుకంటే తోచట్లేదు ఏం చేస్తారు ఇంకా భోజనానికి ఒక గంట టైం ఉంది భోజనం చేసిన తర్వాత ఇంక పడుకోవడం ఏం చేయదు కదా తోచకట్లేదంటే అక్కడ శాస్త్రులు గారు పురాణం చెప్తున్నారు వెళ్దండే బయ కాలక్షేపం అవుతుంది బలండి అంటే కాలక్షేపం పురాణం అంట శాస్త్రాన్ని అలా అధ్యయనం చేయకూడదు శాస్త్రాధ్యయనం యొక్క ప్రయోజనం అది కాదు శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ఎందుకంటే తెలుసు కొనుక తెలుసుకున్నదాన్ని ఒకవేళ ఆచరణలో పెట్టే అంశం అయితే ఆచరణలో పెట్టే ప్రయత్నము చేయటం అన్ని అన్ని ఒకే రోజు ఆచరణలోకి రాకపోవచ్చు కొంత టైం పట్టవచ్చు అటువంటి స్థిర బుద్ధితోటి నిశ్చయ బుద్ధితోటి మనం ముందుకు సాగా నిశ్చయ బుద్ధి ఉండాలి అధ్యవసాయ ఈశ్వరుడు ఆత్మరూపముగా హృదయమునందు ఉన్నాడు దిస్ ఈస్ ది టాపిక్ ఆఫ్ వేదాంత వేదాంతము ఉపాసనలను ప్రస్తావిస్తే ఇంతే ప్రసంగాను ప్రసంగంగా ప్రస్తావించడమే తప్ప కర్మల గురించి చెప్పినప్పుడు కూడా ప్రసంగాన్ని బట్టి చెప్పడమే తప్ప వేదాంతం యొక్క మౌలికమైన ప్రధానమైన సబ్జెక్టు మ్యాటర్ ఏమిటంటే ఈశ్వ ఈశ్వరవాదులు వేదాంతులు ఈశ్వరవాదులు వాళ్ళు అనీశ్వరవాదులు కాదు ఈశ్వరవాదులు ఈశ్వర ఈశ్వర అనే అంశము వేదాంతంలో చాలా ప్రముఖమైన స్థానంలో ఉంటుంది కానీ ఆ ఈశ్వరుడు మాత్రమే ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడంటే ఉన్నాడు ఆత్మరూపముగా ఉన్నాడు ఇది వేదాంతులు యొక్క ఈశ్వరవాదం వాళ్ళు ఈశ్వరవాదు అనీశ్వరవాదుడు కాదు మీమాంసకులు అనీశ్వరవాదు సా సాంఖ్యులు అనీశ్వరవాదు వేదాంతులు ఈశ్వరవాదు కానీ ఈశ్వరుడు అంటే మళ్ళీ ఎలాగంటే హృదయమునందు ఉన్నాడు అధ్యాత్మము నందే ఉంటాడు ఈశ్వరుడు అధ్యాత్మమునందు ఆత్మరూపంగా ఉన్నాడు నీకు ఆత్మస్వరూపం తెలిసిన తర్వాత ఆత్మ సర్వాత్మ అవుతుంది సర్వాత్మరూపంగా తెలుస్తుంది కాబట్టి ఇది వేదాంతుల యొక్క మౌలికమైన ప్రతిపాదన దీనికి కట్టుబడి ఉండాలి దానికి కట్టుబడి ఉండాలి మీరు చేసే కర్మలు ఏమైనా ఉంటే ఈ మౌలికమైన ప్రతిపాదనకి అనురూపంగా ఉండాలి తర్వాత మీకు ఏదైనా ఉపాసన ఉంటే ఉపాసన ఉపాసన లూ అవ్వలేదు లూ అనవసరం ఒకటి ఉంటే సరిపడుతుంది ఉపాసన కూడా ఈ వేదాంత ప్రతిపాదనతో అనురూపంగా ఉండాలి నేను రాముణ్ణి ఉపాసిస్తే రాముని హృదయంలో ఆత్మరూపంగా ఉపాసించాలి దట్ ఇస్ టు గోల్డ్ కృష్ణుని ఉపాసించినా అంటే అటువంటి స్థైర్యం కలిగి ఉండాలి ఆత్మ వినిగ్రహ దానికి స్థైర్యం లేకపోవడం అంటే అస్థిరత్వం ఓ రోజు ఇక్కడ ఓ రోజు అక్కడ అంటే పరుగులు తీసుకో ఉండడము సో ఓ రోజు మౌలివి గారి దగ్గర ఇంకో రోజు పురోహితుడి గారి దగ్గర కోరిక తీరిందని చెప్పేసి ఎవడో ఆయిల్ ఇస్తే కోరిక తీరిందని ఇంకట్టుకోవడం ఆయిల్ ఇస్తే నెత్తికి రాసుకుంటే వీడి కోరిక తీరిందా కొబ్బరి నూనె నెత్తికి రాసుకుంటే కోరికలు చేస్తా కాదు వీడు కొనుక్కున్న కొబ్బరి నూనె రాసుకుంటే కోరికలు చేయడం కానీ ఆయన ఎవడో ఒక ఆయన ఉన్నాడు ఆయన ఇచ్చిన కొబ్బరి నూనె రాసుకుంటే కోరికలు చేస్తాం టువంటి వృద్ధి నమ్మకములను పట్టుకుని తోటి పొరుగు తీస్తూ ఉండడము ఎక్కడ స్థిరం లేకపోవడం ప్రతిదాన్ని విమర్శిస్తూ ఉండడం అదంతా సరికాదు స్థిరంగా ఉంటుంది అస్థైర్యము అజ్ఞానమే ఉంటుంది ఆత్మ వినిగ్రహ దేహం మీద ఏ రకమైన ఏ రకమైన స్వాధీనత లేకపోవడము అంటే కూర్చుంటే లేవలేడు వేస్తే కూర్చోలేడు అన్నట్టు ఉండడం ఆ రకంగా తయారవడం ఏదో వ్యాధి చేత అలా అయిందంటే అది వేరే సంగతి మామూలుగా సోమరి ధనం చేత అలా తయారవ దేహాన్ని ఆరోగ్యంగా అట్టి పెట్టుకోకపోవడం భోగాలను మొప్పడం మొప్పుట అంటే తెలిసిన తెలుగు ఎక్స్ప్రెస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెస్ దాన్ని భోగాలు దానికి మొప్పి దాన్ని రోవిష్ఠిగా తయారు అజ్ఞానం అవుతుంది ఇక మనస్సు మనస్సుని శాంతంగా చెబెట్టుకోబోయా అంటే ఇలా ఎవరితో దెబ్బలాడి రావడం వాడిని తిచ్చి రావడం ఇప్పుడు వాడిని చెబి మీరు తిట్టి వచ్చారనుకోండి దెబ్బలాడి వచ్చారనుకోండి మీ మనస్సులో ఏర్పడినటువంటి కల్లోలం తగ్గడానికి ఎంత టైం పడుతుంది అరగంట గంట కల్లోలం తగ్గిపోతుంది కానీ ఆ వాసన మిగిలిపోతుంది వాడిని తిచ్చొచ్చిన వాసన ఉంది కదా అది మిగిలిపోతుంది దానివల్ల ఏమవుతుంది మళ్ళీ ఇంకో రోజు ఈ వాసన మూలంగా మళ్ళీ ఇంకో హన్ను కిచ్చి ఇచ్చే నోరు ఊరుకోదనేదో సానుకూలం లేదో అలా సో అంటే మనస్సు మీద ఏమీ వశం లేకపోతే మనస్సు మీద వశం లేకపోవడం సో అలా ఉండకూడదు ఆయన కోపం ఎక్కువండి ఆయన పెళ్లికి వచ్చేటే ఎవరనో తెలుగుతారు కాబట్టి పెళ్లికి రాకపోతేనే మంచిది అని ఉండకూడదు అలా ఉండకూడదు కాబట్టి మనస్సును పూర్తిగా వశంలో ఉంచుకున్నా అంటే ఇక్కడ మనస్సు వశంలో ఉండేదో హఠయోగంలో చెప్పినట్టుగా అలా అక్కర్లేదు మనస్సు తన పని తాను చేస్తూ ఉంటుంది కానీ మన వశంలో ఉంటుంది పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు కానీ మనం చెప్పినట్టు చెప్పిన పరిధిలో ఆడుకుంటాం ఆవు మేస్తూ ఉంటుంది కానీ మనం ప్రొవైడ్ చేసిన ఏరియాలో మేస్తుంది అలాగే మనస్సు కూడా చక్కగా ఇటువంటి సంచారం చేస్తుంది దానికి అలవాటైన సంచారం అని చేస్తుంది కానీ మన వశంలో ఉంటుంది మనం చెప్పిన పనులు చేస్తూ మన విషయంలో ఉంటుంది దాన్ని ఆత్మ వినిగ్రహ అంటారు అలా లేకుండా మనస్సు అల్లకల్లోలం ఆగమాగంగా ఉన్నట్లయితే వాడు ఆత్మజ్ఞానానికి అర్హుడు కాకుండా వచ్చాడు నేను వ్యతిరేకం చెప్తున్నా హాస్యకారులు చిన్నారని ఎలా ఉంటుందో వ్యతిరేకం అంటుంది అది నేను ఇంద్రియార్థేసు వైరాగ్యం జ్ఞానమైతే ఇంద్రియార్థేసు ఆ రాగము అజ్ఞానము కదా ఇష్టం వైరాగ్యం ఇంద్రియ విషయములు అయి ఉందని అంటే శబ్దము నుండి రూపము నుండి రాగము కలిగి ఉంది దాన్ని నేను విద్యార్థి రూమ్కి వెళ్ళాను విద్యార్థి రూమ్కి వెళ్ళాను వెళ్ళానంటే ఏదో సందర్భం ఉంది కాబట్టి వెళ్ళారు పిలవన పేరంటానికి వెళ్ళాను అని విద్యార్థి రూపుకి వెళ్ళాను వెళ్తే పెద్ద ఫొటో ఫుల్ లెంగ్త్ ఫోటో ఒకటి అలా పెట్టుకున్నాడు అతను టేబుల్కి ఎదురకుండా గొడవ మీద ఫుల్ లెంగ్త్ ఫోటో ఒకటి పెట్టాడు ఏమిటో ఫోటో ఇమ్రాన్ ఖాన్ ఫోటో ఇమ్రాన్ ఖాన్ ఒక గుడ్ బౌలర్ ఆఫ్ క్రికెటింగ్ అండ్ ఆల్డర్ ఈజ్ అ గుడ్ క్రికెటర్ ఇప్పుడు ఈజ్ గుడ్ పొలిటీషియన్ మేబి ఎ గుడ్ పొలిటీషియన్ ఆల్సో ఐ ఓంట్ నో గుడ్ బి పాకిస్తాన్ వాడైనా ఇప్పుడు ఆయన ఫోటో అయితే నీకు ఎందుకు నేను అడిగాను ఏమయ్యా నువ్వు బ్రహ్మచారి అయి ఉంది చదువుకుంటున్న వాడు ఈ ఫోటో ఎందుకు పెడుతున్నాడు అంటే నేను ఆయన ఫ్యాన్ ఆఫ్ ఇమ్రాన్ ఖాన్ సో అప్పుడు నేను చెప్పాను చూడు అలాగంటే రాగము ప్రాపంచిక విషయంలో ఉన్నట్లయితే అది నువ్వు చదువుకున్న చదువుకుంటే అర్థం అవుతుంది అలా ఉద్దమా నేను సలహా ఇస్తాను మరొకరికి మరొకరికి అయితే చెప్పి ఇవన్నీ కాదు బ్రహ్మచారి కాబట్టి చెప్పారు కాబట్టి ప్రాపంచిక విషయములో ఎలా అటువంటి ఫ్యాన్ల దృష్టి ఉండకూడదు ఐఎం ఫ్యాన్ ఆఫ్ డిస్ బ్యాక్ ఐఎం ఫ్యాన్ ఆఫ్ బ్యాట్ అలాంటివి ఉండకూడదు అలాంటివి ఉన్నట్లయితే అది అజ్ఞానము అవుతుంది అనహంకారహంకార అనహంకార జ్ఞానం అజ్ఞానం ఏమిటవుతుంది అహంకారతిదానికి అహంకరిస్తూ ఉండడం నాంతటి మనగాళ్ళు చేయడంతో ఉండడం అది అహంకారము అది కూడా అజ్ఞానమే అవుతుంది తర్వాత జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషములను పరిశీలించకుండా జన్మ దోషమే ఉందండి పుట్టినరోజు చక్కగా చేసుకోవాలి కానీ జన్మలో దోషమేముంది వృద్ధాత్యంలో దోషం ఉందండి ఏం దోషం ఉందండి చక్కగా పాలసీ తీసుకుని గోల్డ్ గోల్డ్ పాలసీ అపోలో హాస్పిటల్ మరో హాస్పిటల్లో గోల్డ్ పాలసీ తీసుకుంటే తగ్గ ట్యాబ్లెట్లు అన్ని పెట్టుకుంటే బాగానే ఉంటున్నాయి దాంట్లో దోషమే ఉండదు మృత్యు మృత్యువులో మాత్రం దేశమే ఉంది ఈ మధ్యకాలంలో బాగా రీసెర్చ్ చేసి వందేళ్లు బతికేట్లా చేస్తున్నారు ఎప్పటి మృత్యువు తర్వాత చూద్దాం ఇది దృష్టి ఈ దృష్టిలో ఉన్నవాడు ఆత్మజ్ఞానానికి యోగ్యత లేకుండా అయిపోతాడు ఎందుకంటే వాడికి ఆ దోషమును దర్శించకపోతే విరక్తి కలగదు ఆత్మజ్ఞానమునందు ప్రేమ కలగదు ఆ విధంగా ఆ లక్షణము అజ్ఞానంలో పడుతుంది ఆసక్తి అంటే ప్రతిదాని ఎందు ఆసక్తి కలిగి ఉండుట ఆసక్తి ప్రతిదానికి అటాచ్ అయిపోతూ ఉన్నాం లంపటముగా ఉండడం లంపటుడై ఉండుట అదే అజ్ఞానం అనభీష్మంగా పుత్రధార గృహాదిషు అంటే ఇప్పుడు మీ అండ్ మై ఫ్యామిలీ ఉంటాయి ప్రతి వాడి జీవితంలో నేను నా కుటుంబము ఉంటాయి కానీ నేను నా కుటుంబము ఇదే సర్వము అనే దృష్టి అజ్ఞానం అవుతుంది నేను నా ఇల్లు కట్టుకుని నా ఇల్లు చుట్టూ కంచె కట్టుకుని ఆ కంచె లోపల మంచం వేసుకుని ఆ మంచం మీద నా మంచం మీద నేను కూర్చుని ఒళ్ళో కంచం పెట్టుకుని దాంట్లో భోజనం నేను చేస్తాను నాకు ప్రపంచం అంతా పర్వాలేదు అనే పరమ స్వార్థపూరితమైన జీవితం అటువంటి జీవితము వాడు ఎన్ని జీతలు ఎన్ని పూజలు చేసినా ఆత్మజ్ఞానానికి యోగ్యము కాదు పుత్రధార గృహాదిషు అభిష్వంగ అభిష్వంగ అంటారు అంటే గట్టిగా పట్టుకుని కుట్ర మీ అన్మాయిత గట్టిగా పట్టుకు